జేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్ వన్ోతిభిశీద సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాచార్యపర్యంతం వందే అక్షరమంబరాంతధృతే ఈ బృహదారణ్య ఉపనిషత్తులో తదక్షరం అస్థూలం అనను అంటూ ఒక తత్వాన్ని ప్రతిపాదించారు అక్షరము అని పేరు పెట్టారు మనకి ఏమిటి అక్షరము అంటే అక్షరము అంటే సందేహానికి అవకాశం ఉందిగా ఎందుకంటే అక్షరము అంటే సిలబుల్ వర్ణము లెటర్ అని కూడా అర్థం ఉన్నది అటువంటి ప్రసిద్ధమైన అక్షరం ఒకటి లోకంలో ఆధ్యాత్మలోకంలో ఉంది కూడా ఓం అనే అక్షరం ఉన్నది బహుశా ఆ అక్షరమా వేదా వైదికులైతే ఓం శాక్తయులు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఓం పనికి హ్రీ కాబట్టి ఎవరికి తోచిన అక్షరం వాడిది ఆ అక్షరమేనా లేక పరబ్రహ్మయా అని చర్చ ఇది అక్షరం బ్రహ్మ అనే పదం పైనుంచి వస్తుంది అర్థాతో బ్రహ్మ జిజ్ఞాస నుంచి బ్రహ్మ అని అనుభూతి అవుతుంది అక్షరం బ్రహ్మ ఈ అక్షర బ్రాహ్మణుల్లో చెప్పబడిన అక్షర శబ్దవాచ్యమైన తత్వము పరబ్రహ్మయే అంతేగాని ఓం మొదలైన సౌండ్ కాదు సౌండ్ ఈజ్ సింబల్ అంతే తప్ప అదే పరమా పరబ్రహ్మ కాదు ఇట్స్ ఓన్లీ సింబల్ సౌండ్ సింబల్ ఇప్పుడు సాలగ్రామమే విష్ణువారు కాదు శాలగ్రామం ఈజ్ ఓన్లీ సింబల్ ఫర్ విష్ణు సో అలాగనమాట సో అక్షరము ఈజ్ నాట్ సి పరబ్రహ్మ ఇట్ ఈజ్ నాట్ దట్ శలబుల్ ఈజ్ నాట్ పరబ్రహ్మ అని చెప్పిపోతే ఈ అక్షర శబ్దవాచ్యమైనది పరబ్రహ్మయే తప్ప ఆ సిలబుల్ కాదు అందువల్ల అంబరాంత ధరతే అసలు ఆ ప్రసక్తి అక్షరం అనేది ఎలా వచ్చింది పృథివీ ఆపహ తేజస్వాయువు ఆకాశ ఈ లోకాలన్నీ కూడా దేనియందు ధరించబడి ఉన్నాయో అదే అక్షరము అని కదా వస్తా పంచభూతములతో కూడిన జగత్తును తనయందు నిలబెట్టేది అది పరబ్రహ్మ తప్ప ఒక శిలములైతే కాలేడు కాబట్టి ఇక్కడ వాక్యం ఏమిటి బ్రహ్మ ఇందువల్ల అంబరాంత ధృతే అది సూత్రం ఇప్పుడు చూపించేతి అని ప్రశ్ ప్రశ్న అసలు ప్రశ్నలా ప్రారంభమైందంటే ఈ మూడు లోకాలు పృథివీ ద్యౌహు ఇన్ బిట్వీన్ ఏది ఉంటుంది అంటే అంతరిక్షము ముల్లోకములు తర్వాత భూత వర్తమాన భవిష్యత్తులు ఇవన్నీ దేనియందు నిలిచి ఉన్నవి దేని నుండి ఆవిర్భవించినవి అని ప్రశ్న వేశారు ఆ ప్రశ్నకి సింపుల్గా చెప్పాలంటే కార్య కార్య జగత్తు దేని ఆశ్రయమును కలిగి ఉన్నది అది ప్రశ్న ఎప్పుడు కూడా కారణ విచారం చేయాలి కార్య విచారం చేయకూడదు కార్య విచారము ఇప్పుడు నగల గురించి బంగారు నగల గురించి చర్చించారనుకోండి అప్పుడు మీరు కష్టమర్ అయిపోతారు రాగద్వేషాలు వచ్చేస్తాయి ఈ నగలు బాగుంటాయి అవి బాగుండవు అని ఈ రకమైన రాగద్వేషాలన్నీ వచ్చేస్తాయి బంగారు నగల గురించి కాకుండా బంగారం గురించి చర్చించారనుకోండి రాగద్వేషాలు ఏముంటాయి ఇప్పుడు బంగారం ఉంది అసలు నోబుల్ పెట్టాలి అందువల్ల వాతావరణంలో ఉండే తేమకి అది ఎఫెక్ట్ అవ్వదు అలా ఎందుకు ఎఫెక్ట్ అవ్వదు మిగతా ఎఫెక్ట్ అవుతున్నాయే ఎందుకు ఎందుకు ఎఫెక్ట్ అవ్వట్లేదు అది దాన్ని సైన్స్ అంటారు ఆ రకమైన విచారం చేసిన వాడికి ఆభరణాలు పెట్టుకోవాలని ఆ రకమైన రాగద్వేషాలు కలిగే ఒక దీంట్లో ఇష్టము అయిష్టము ఈ రెండింటికి తాగులేదు ఇప్పుడు బంగారం వ్యాలెన్స్ ఒకటి సో కార్బన్ వ్యాలెన్స్ నాలుగు కాబట్టి ఇప్పుడు ఏమన్నా దాంట్లో మీకు రాగద్వేషాలు ఏముంది రాగద్వేషాలు ఏముంటుంది బంగారం డెన్సిటీ పద్దెనిమిది వాటర్ డెన్సిటీ ఒకటి ఇప్పుడు ఏం రాగద్వేషాలు ఉంటాయి దాంట్లో కాబట్టి మీ సత్యాన్ని తెలుసుకునే సందర్భంలో రాగద్వేషాలు ఉండవు ఈ నామరూపాలు పట్టుకుంటే అన్ని రాగద్వేషాలే కాబట్టి కార్యవిచారం చేయకూడదు కారణ విచారం చేయాలి ఈ జగత్తు దేనియందు ఆశ్రయములు కలిగి ఉన్నది అని కారణ విచారం మొదలుపెట్టారు కస్మిన్కలు అంటే ఇప్పుడు దానికి ఆకా సమాధానం ఏం చెప్పాడు ఆయన అవ్యాకృత ఆకాశము అని చెప్పాడు అంటే మాయాశక్తికే అవ్యాకృత ఆకాశము అని పేరు ఇన్ఫినిట్ స్పేస్ ఏను అంటే ఈ భూతాకాశం కూడా ఆ ఇన్ఫినిట్ మాయాశక్తి నుండే పుట్టింది అని ఆయన చెప్పాడు సహోవాచ అంటే ఆవిడ అడిగింది ఆ ఆకాశము దేనియందు ఓతప్రోతభావముతో ఉన్నది అని అడిగింది సో అక్కడ ప్రారంభించారు భాష్యకారుణం కస్మిన్లుఖలు అవ్యాకృతాకాశము దేనియందు ఓతప్రోతభావంతో ఉన్నది అని ప్రశ్న దానికి ఆయన చెప్పాడు ఏమని సహోవాచేత అక్షరంగా బ్రాహ్మణ అభివదంతి అస్థూల మనను ఇత్యాదిశయతే దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడు హే దాగీ చాలా గొప్పగా అడిగా నువ్వు మంచిది అది అంటే దేని ఎందు అవ్యాకృతాకాశముతూత భావంతో ఉన్నదో అది అక్షరం అని చెప్పాడు అది అక్షరము అని చెప్పాడు అని వేదవేత్తలు చెప్తున్నారు బ్రాహ్మణా అభిమతంతి ఆ అక్షరము దొడ్డుగా ఉండదు బక్క చిక్కి ఉండదు అని చెప్పాడారు ఇంకా ఏమేమో విశేషాలు ఉన్నాయి మొత్తం ఆ రకంగా చెప్పాడారు తత్ర సంవిషయ విషయంలో మాకు డౌట్ ఇది విషయవాక్యము ఇది విషయవాక్యం అని మనకి సూత్రంలో అక్షరం అనే పదాన్ని బట్టి ఇది విషయవాక్యము సూచితమైనది సూచనాత్ సూత్రం ఇప్పుడు మనకి డౌటు ఏమిటి డౌటురేనా వర్ణ ఉచ్యతే పరమేశ్వర పరబ్రహ్మని ఆయన పరమేశ్వర అని అంటారు కొంతమంది బ్రహ్మ అంటే నిర్గుణమే ఉండాలి ఈశ్వర అంటే సగుణమే ఉండాలి కదా అని అలాంటి మీమాంస చేయవచ్చుగాక కానీ శంకరులు ఎలా పడితే అలా వాడతారు థేచ్ఛగా ప్రయోగం చేస్తారు సందర్భాన్ని బట్టి మనమే చూసుకోవాలి ఇది నిర్గుణ బ్రహ్మ ప్రకరణమే ఇక్కడ సగుణమేం లేదుగా మనం చూసాంగా ఏ విశేషణాలు లేవు కాబట్టి ఏ విశేషణములు లేనిది అంటే నిర్గుణమైన పరబ్రహ్మ దాన్ని కూడా పరమేశ్వర శబ్దంతో ఈశ్వర శబ్దంతో వాడతారు కనబడుతోందిగా ఇక్కడ యూసేజ్ ఓకే ఈ అక్షరము పదము దేనిని నిర్దేశిస్తోంది అంటే వర్ణము వర్ణము అంటే సెలబుల్ అనేది ఒక వర్ణము అథవా పరమేశ్వర అంత డౌట్ మీకు ఎందుకు వచ్చిందండి ఏమంటే పరమేశ్వరుడా వర్ణమా అని అలా వస్తుందా డౌట్ అంటే వస్తుంది ఎందుకు రాదు వస్తుంది ఎందుకంటే తక్షరసమానాయ ఇదం అక్షరశబ్దస్ వర్ణే ప్రసిద్ధత్వాత్ వర్ణశబ్దానికి ప్రసిద్ధమైన అర్థం ఏముందో అది మనం అదే విచర్చుకోవాలి ఇక్కడ కూడా మామూలుగా అంతటా వైదిక లోకంలో పండిత లోకంలో ప్రసిద్ధమైన అర్థమేమిటి అక్షరము అంటే ఎవరన్నా అడిగి చూడండి వాళ్ళు ఎవరు చెప్తారంటే వర్ణ సమామ్నాయ అంటే ఆల్ఫాబెట్ అని అర్థం పాణిని మహర్షి వాటిని పఠించినాడు ఆమ్నాయ అంటే పఠించబడినది ఏమైనా పఠించాడు ఐ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ హై అవరట్ అంటూ పఠించాడు అన్ని వర్ణాలు దాంట్లో ఉన్నాయి వర్ణ సమామ్నాయము అని పేరు అక్షరం అంటే అది అవుతుంది ఏదో దాంట్లో ఉన్నా ఏదో ఒక అక్షరం అవుతుంది లేకపోతే ఒక అక్షరం కాకపోతే రెండు మూడు అక్షరాలు కలిపి ఒక అక్షరం తయారవుతాయి కదా వాటిని డిఫ్టాంగ్స్ అంట అకారం ఉకారాలు కలిస్తే ఓ అవుతుంది పదవులు వస్తే ఒకకారం చేరింది అదంతా కలిపి ఒక వర్ణంగా మనం స్వీకరించవచ్చు సమస్యంగా కాబట్టి అటువంటి ప్రసిద్ధి ఉంది ప్రసిద్ధమైన అర్థాన్ని తీసుకోవాలి ప్రసిద్ధ్యతి క్రమస్యచప్పుడు కూడా ఒక పదానికి ఒక అర్థము ప్రసిద్ధముగా ఉన్నప్పుడు ఆర్థమునే అర్థమునే తీసుకోవాలి కానీ ఆ అర్థాన్ని విడిచిపెట్టి ఇంకేదో అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేయకూడదు ప్రసిద్ధిని బట్టి పోవాలి సో ఎలా ప్రసిద్ధిగా ఉంటే లోకంలో చాలా దృష్టాంతాలు ప్రసిద్ధిగానే ప్రసిద్ధిని బట్టే పోవాలి ఇప్పుడు రాష్ట్రము అనే శబ్దం ఉందనుకోండి ఆంధ్రప్రదేశ్కి వస్తే రాష్ట్రము అంటే స్టేట్ అని అర్థం మీరు నార్త్ ఇండియాకి వెళితే రాష్ట్రము అంటే నేషన్ అనర్థం రాష్ట్రపతి అంటే రాష్ట్రస్థపతి మొత్తం దేశానికి ప్రభు అ ఒక రాష్ట్రానికి ప్రభు అంట అదేవిట ఆ రాష్ట్ర శబ్దాన్ని అలా వాడుతున్నారు ఒక అంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రము కర్ణాటక ఒక రాష్ట్రము అని ఆ రకమైన యూసేజ్ బాగా ప్రసిద్ధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆ ప్రసిద్ధి కాబట్టి ఇక్కడికి వచ్చి రాష్ట్రము అంటే ఒక స్టేట్ అనే అర్థం ఉంది కానీ అలాంటి అర్థం దేశంలో మరి ఎక్కడా లేదు ఎక్కడ లేదు నో వేర్ ఎల్స్ యు ఫైండ్ ఇట్ కర్ణాటకలో లేదు వాళ్ళు కర్ణాటక రాష్ట్రము కర్ణాటక రాజ్యము అంటారు నార్త్ ఇండియాలో కూడా రాజ్య శబ్దాన్ని వాడతారు నిజానికి రాష్ట్ర శబ్దాన్ని అర్థం కరెక్ట్గా తెలిస్తే మనం వాడి తప్పు అలా వాడకూడదాం ఎవరికి చెప్తారు మీరు ఎవరికైనా వెళ్ళి చెప్పారనుకోండి ఎరగడ్డెలా పెడతారు ఎవరికి చెప్తారు ఒక ప్రసిద్ధి పోతుందంట కాబట్టి ప్రసిద్ధి అనేది ఒకటి ఉంటుంది నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి రాష్ట్ర సుల్తాన్కి ఒక ప్రసిద్ధి ఉంటుంది ఆ ప్రసిద్ధిని కాదని మీరు ముందుకు వెళ్ళడానికి ఎక్కడ గుర్తుంది ధర్మ అంటాడు హిందీలో ధర్మ అంటే మతము అని అర్థం తప్పు ధర్మశబ్దానికి మతం అర్థం కాదు తప్పు కానీ మరి అదే ప్రసిద్ధి అక్కడ ప్రమాదము అంటే యాక్సిడెంట్ అంటాడు తప్పు సంస్కృతంలో అర్థం లేదు వ్యవసాయము సంస్కృత పదం కదా దానికి అగ్రికల్చర్ అనే అర్థం లేదు కానీ మరి అదే ప్రసిద్ధి లోకంలో ఏదో చెప్పారు మొత్తానికి అక్షర శబ్దానికి ప్రసిద్ధమైన అర్థం ఏదిందో అది తీసుకోవాలి కానీ ఏదో నువ్వు మహానీ పాండిత్యమంతా పెట్టి ఏదో అర్థం పట్టుకొస్తానంటే ఎక్కడ గుర్తుంది కదా ఓంకార ఏదం సర్వం ఇలాదృత్యంతరే వర్ణస్ ఉపా ఉపాస్యేన సర్వాత్మకత్వావధారణాత్ పైగా ఏమంటే ఇక్కడ అక్షరమును ఉపాసించాలని ఇక్కడ మనకి బోధిస్తున్నారు అక్షరాన్ని ఉపాసించడం కోసం బోధిస్తున్నారు అక్షరం అంటే మీరు కాఖా కాఖ వాటిని ఏమి ఉపాసిస్తారు కాబట్టి అక్షరం అంటే ఒక శబ్దము ఒక సిలబుల్ ఓ అక్షరము అవడానికి వీలు లేదు వర్ణం అవ్వడానికి తప్పు అక్షరాన్ని కూడా ఉపాసించమని మనకి వేదని చెప్తా ఉంది ఇంకో ఉపనిషత్తు చాంద్రయ్య ఉపనిషత్తులో ఏం చెప్పారంటే ఈ సర్వము ఓంకారమే అని చెప్పారు ఇప్పుడు అక్షరం లేదు కూడా అదే కదా ఈ సర్వమును తన నిలబెట్టినది అక్షరము అని కదా సరిగ్గా అదే అభిప్రాయాన్ని అదే అర్థాన్ని ఓంకారానికి కూడా చెప్పారు ఇదం సర్వం ఈ సర్వము ఓంకార ఓంకారమే అని చెప్పారు కాబట్టి పైగా ఓంకారమును ఉపాసించవలను అని కూడా చెప్పారు కాబట్టి వర్ణము సందర్భం కాదు అని అగ్ధి వీల్లేదు పరబ్రహ్మ ఎంత సందర్భమో వర్ణము కూడా అంతే సందర్భముగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది వర్ణ ఏవా అక్షర శబ్ద ఇది కాబట్టి ఈ అక్షరము అనే పదము నాకు అర్థము వర్ణమే ఏ వర్ణము అంటే చాలా వర్ణాలు ఉన్నాయంటే ఓం అనే వర్ణాన్ని మనం తీసుకోవచ్చు ఓం అనేటువంటి అక్షరమే ఇక్కడ చెప్పబడుతోంది ఏమం ప్రాప్తే ఉచ్యతే అని పూర్వపక్షం ప్రాప్తమై ఉండగా దీనిపై సిద్ధాంతి తన అభిప్రాయాన్ని చెప్తున్నారు ఏమంటారు పర ఏవాత్మా అక్షరశబ్దవాచ్య సూత్ర వ్యాఖ్యానం అక్షరం బ్రహ్మ బ్రహ్మ అనే పదం కాబట్టి బ్రహ్మ అంటే అర్థం పరమాత్మయే ఇక్కడ అక్షర శబ్దమునకు అర్థము ఎందువల్ల కస్మాత్ ఎందువల్ల అంబరాంత ధృతే ఆకాశము వరకు కూడా ధరించి ఉంది అంతమంటే ఆకాశంతో అంతమైంది ఓ సీక్వెన్స్ అంటే పృథివీతో ప్రారంభించి ఆకాశము వరకు ఎన్నున్నాయో వాటన్నిటినీ తనయందు ధరించి ఉంటుంది అని అక్షరానికి విశేషణమున్నది ఆ విశేషణాన్ని బట్టి అక్షరమంటే వర్ణము కాదు పరమాత్మయే పృథివ్యాదే ఆకాశాంత వికారజాత్యారణాత్ ధృతి అంటే ధరించుట ధరించుట అంటే చొక్కా ధరించాడు అలాంటి ధరించడం కాదు చొక్కా ధరించాడు కొత్త బట్టలు ధరించాడు అది కాదు నిలబెట్టుట అని అర్థం అంచేతనే నేను అనువాదం చేసేప్పుడు ధరించుట అని రాయను నిలబెట్టుట ఎందుకంటే ధరించుట అంటే కొత్త పట్టలు ధరించండి అన్నట్టుగా అర్థం అనిపిస్తుంది తెలుగులో అలాంటి అది కూడా అలాంటి అర్థమే దుభ్రతంటే పోషించుట అనే అర్థం వస్తుంది భ్రూ ధారణ పోషణ యోహం ఇది దుధాయి ధాన్ దుధాయి ధాధాయి ధారణ పోషణ యోగం ఏదో ఇది కూడా అలాంటి కాబట్టి పోషించుట అనే అర్థం కూడా వస్తుంది కానీ ధాటి మటుకు జనరల్గా భ్రూ అంటే పోషించుట భర్త భర్త దా అంటే నిలబెట్టుట ధరించుట పృథివి మొదలుకునే ఆకాశము వరకు అంటే మొత్తం జగత్తంతా వచ్చేసిందండి ఇంకేం మిగలేదు ఈ జగత్తునంతరం నిలబెట్టేది ధరించేది అంటే నిలబెట్టేది ఈ జగత్తును చొక్క దురుక్కున్నట్టుగా దురుక్కునేది అని కాదు నిలబెట్టేది నిలబెట్టడం చాలా ఇంపార్టెంట్ ఈ దేహమును నిలబెట్టేది ఏమిటి ప్రాణ జీవశానికి అర్థం ఏమిటంటే ప్రాణధారణము అంటే ఇంద్రియ ప్రాణ బహుచనం అక్కడ ప్రాణాన్ ధారయు అంటే కన్ను చెవి ముక్కు కాళ్ళు చేతులు మొదలైన అవయవములను అంగములనన్నిటినీ నిలబెట్టేది జీవ అంటే ప్రాణతత్వము మీరు డు పెట్టారనుకోండి జీవ జీవుడు అని పెడితే మిస్టర్ అయిపోతుంటాడు మిస్టర్ జీవాస్టర్ మిస్టర్ ఎలక్ట్రిసిటీ ఉందా లేదు ఈ పెర్సన్ ఈ పర్సన్ అన్నది ఇట్ ఈజ్ ఏ హ్యూజ్ ప్రాబ్లం సో ఎనీవే సో ఇక్కడ పృథివీ మొదలుకుని ఆకాశం వరకు ఉండే వికార జాతము జాతము అంటే గ్రూప్ వికార అంటే పుట్టి గిట్టి దాన్ని వికారము అంటూ ఉండ వికారం ఈ జగత్తంతా కూడా వికారం అటువంటి ఈ వికార సముదాయమును నిలబెట్టేది ఏదో అది అక్షరం అని చెప్తోంది శృతి అది ఓంకారం ఎలా అవుతుంది ఓంకారం సౌండ్ కదా అంటే ఓంకారాన్ని ఏదో తక్కువ చేసామని మీరు అనుకోద్దు ఇక్కడ ఓంకారం అయితే కాదు తత్రహి పృథివ్యాదే సమస్త వికార విభ ఏ తదో ఇ ప్రతిక్ కస్మిన్ముఖల్వాత ప్రశ్న క్షరం అవతారితం అవతారితం అంటే దింపడం రంగంలోకి తీసుకురావడం శృతి అక్షరమును రంగంలోకి తీసుకొచ్చింది ఎలా తీసుకొచ్చిందో తెలుసిన ఆవిగే అడిగింది ఈ పంచభూతములు కాలత్రయ విభక్తములు అంటే భూతకాలముందు ఉన్న పంచభూతాలు ఇప్పుడున్న పంచభూతాలు భవిష్యత్తులో ఉండే పంచభూతాలు సకల ప్రాణులు భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఉండే సర్వము దేనియందు ఓతపురాత భావంతో ఉన్నది అంటే అవ్యాకృత ఆకాశము ఆ అవ్యాకృత ఆకాశము దేని ఎందు ఓతపురాత భావంతో ఉన్నది అని మళ్ళీ ప్రశ్న అక్షరము సో ఆ రకంగా అక్షరం స్టేజ్ మీదకి వచ్చింది రంగంలోకి వచ్చింది ఓకే ఇంకైతే ఉపనిషత్తు చదివి ఉపని బ్రహ్మసూత్రం కదా రఘువంశం చదివి మల్లినాథ సూరి చదవాలి రఘువంశం మానేసి మల్లినాథ సూరి వ్యాఖ్యానం చదివితే అండమే ఉంటుంది అలాగే ఇదంతా మనం చూసాం కాబట్టి ఇక్కడ విచారం ముందుకు సాగిపోతుంది తాచ ఉపసంహృతం ఆయన అక్షరం దింపాడు అవతరింపజేసినాడు అంటే రంగంలోకి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఎలా ఉపసంహారం చేశాడు ఆ ప్రశ్నకి సమాధానాన్ని ఎలా ఉపసంహారం చేశాడంటే ఏతస్మిన్ అక్షరే గార్గి ఆకాశ ఓత్రోతీ హే గార్గి చాలా మర్యాదగా సంబోధించి ఇదిగో ఈ అక్షరమునందు ఏతస్మిన్ అక్షరే ఖలు నిశ్చయముగా అవ్యాకృతాకాశము అంటే మాయాశక్తి ఓతప్రోత భావంతో ఉన్నది అది సింపుల్ అండి కష్టం కాదు అంటే మీరు అధ్యాత్మంతో పోల్చుకుంటే చాలా తేలిక వేదాంతం అంతా అలాగే ఉంటుంది మీరు అధ్యాత్మం చూసుకోవాలి అధ్యాత్మాన్ని చూడడం అలవాటు బాగా తెలియాలి అంటే తెలుసుండాలి అధ్యాత్మం గురించి తెలుసుండాలి వాడికి అధ్యాత్మం తెలియని వాడికి ఇదంతా చెప్పడం అనవసరం నత్ ననధ్యాత్మవిత్ కశ్చిత్ క్రియాఫల ఉపాసే నేను ఇది మాండోక్యంగా చెప్పాను మనుస్మృతి కాదు అధ్యాత్మవిత్తు కాని వాడికి వారికి వాడి గురించి ఇవన్నీ చెప్పడం అనవసరం ఇప్పుడు నువ్వు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుందంటాడు ఆ యజ్ఞం ఎలా చేయాలంటాడు ఈ గ్రహం అంటాడు ఆ రసం అంటాడు ఇది ఎక్కడ పెట్టు అది పెట్టు తూర్పు వైపు తిరుగు ఏదో పశ్చిమ వైపు తిరుగు ఆచమనం చేయి నిలబడు కూర్చో ఇవన్నీ తెలుసు తప్ప అధ్యాత్మ అనధ్యాత్మవిత్ అధ్యాత్మవిత్తు కాదు అతనికి ఆ క్రియాఫలము లభించదన్నారు అంటే అదేమండి యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తాడు కదా స్వర్గానికి వెళ్ళడం అత్యల్పము ఎందుకంటే అలా వెళ్తాడు మళ్ళీ ఇలా పడతాడు అమెరికా వెళ్తాడు చూడండి అమెరికా అమెరికా వేసా కోసం విలగలు తల్లబెందులుగా తపస్సు చేసి విసా సంపాదించి అమెరికా వెళ్తాం వాడు మూడు నెలలు మూడు నెలలు స్టాంపులు వేసాడు అనుకోండి మూడు నెలలు ఎంత టైం పడుతుంది కొంతమంది ఏం చేస్తారంటే గ్రే హౌస్లో బస్ ఎక్కి శాన్ఫ్రాన్సిస్కో నుంచి న్యూయార్క్ దాకా ప్రయాణం చేస్తారు మొత్తం అన్నీ చూడొచ్చు చూడవచ్చు మొత్తం దేశం అంతా చూడవచ్చు ఇటో పది రోజులు అక్కడ వారి రోజు ఇక్కడ వారా అయిపోయింది టైం వెళ్ళి వాళ్ళకి మేనత్వ కొడుకు అక్కడ ఉన్నాడు మేనమ కొడుకు ఇక్కడ ఉన్నాడు అని నలుగురిని చూసేవాడికి మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయిన మళ్ళీ వచ్చి విమానంలో కూర్చుని ఇదే వచ్చేట స్వర్గం ఉంటాయి అలాగే కాబట్టి ఏమి క్రియాఫలం అది క్రియాఫలం ఏమిటంటే అధ్యాత్మవృత్తికి కర్మను చేస్తూ ఉంటాడు నిత్యకర్మానుష్ఠానం చేసి ఆత్మ అకర్త అని తెలుసుకునే పొందుతాడు ఆధ్యాత్మవి అవ్వాలి అలాగే చెప్తూ చూడండి ఇప్పుడు ఈ జగత్తు పృథివీ ఆకాశం పృథివీ నుంచి ఆకాశం వరకు భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి మీ తెలివి నుంచి ఆవిర్భవిస్తుంది మీ ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తున్నాయి ఇవన్నీ కూడా నేను నిద్రపోతున్నప్పుడు ఇవేమైనా ఉన్నాయా ఏమీ లేదు మీకు తెలివి రావాలి ఇవన్నీ వైపు ఇది నేను ఎక్కడో పాఠం నిన్న నిన్న పాఠంగా ఎక్కడో చెప్పాను కాబట్టి మీ తెలివి ఎందు ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి ప్రకాశించేప్పుడు కూడా అవి దేని నిలిచి ఉన్నవి మీ తెలివి నిలిచి ఉన్నది మీ నుండి ఆవిర్భవిస్తున్నది అయితే మీ నుండి ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి అంటే మీ నిద్రావస్థలో ఇవి బీజభూతంగా ఉన్నాయన్నమాట అవ్యాకృతంగా మీయందే నిద్రావస్థ ఎందు ఉన్నాయి మీ అందే ఉంటాయి ఇంకెక్కడ ఉంటాయి బయట ఎక్కడ మన సంకపోతే పక్కన మీరు వల్లనూ ఉంటాయా మీ అందే ఉంటాయి నిద్రావస్థలు మరి మన మాకు నిద్రలో ఏమీ తెలియలేదంటే అవ్యాకృతంగా ఉంటాయి కాబట్టి అదే అవ్యాకృత ఆకాశము అది మీ అందే ఉంటుంది కాబట్టి ఆ అవ్యాకృత ఆకాశము దేని ఉంటుంది నా ఎందు వెరీ సింపుల్ ఎక్కొచ్చి ఇక్కడ అధ్యాత్మం అని ఏదంటున్నారో మీరు అధిదైవం అదే ప్రతిభ పంచభూతములు అధిభూతము ఈ అధిభూతము ఎక్కడి నుంచి వచ్చింది అవ్యాకర్త ఆకాశము మాయాశక్తి నుంచి వచ్చింది ఆ మాయాశక్తి ఆ పరమేశ్వరుడి నుంచి వచ్చింది అంటే మీరు అనొచ్చు మరి మీరు చెప్పిన దాన్ని చూస్తే ఆ పరమేశ్వరుడు నేనేనా అన్నట్టు అనిపిస్తుంది నేనే చిరంజీవ అవును అదే యథం తత్వమశి అంటే అర్థం అదే మరి అదే అదేదో వినడానికి విడ్డూరంగా ఉంటే మరి మీరు ఆలోచించండి దాని మీద మీరు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది మొత్తానికి తత్వాశంలోదే యథార్థం రైతులు రైతు సంస్కారం బలంగా ఉన్నవాడికి ఈ మాటలు చెప్తే వాడికి కళ్ళు బైర్లు కమ్ముతాయి ఏమిటండి నేనేనా అంటే నేనంటాను మరి ఉదయం చేతి శృతి చెప్తోందా తత్వాశయమే చెప్తుంది శృతి అదే ఏమిటి ఈ పది పృథివ్యాధి పంచభూతములు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో నాయన్నే ఉన్నాయా అని శృతి చెప్తోంది అంటే ఏమిటనమాట ఆ దైవత్వ దైవం నాలోనే ఉందని చెప్తున్నట్టను అలాగే చెప్తుంది మరి అలా అనిపించట్లేదే మరి నువ్వు దాని మీద నువ్వు వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ఎవరి సోల్ ఇస్ పొటెన్షియల్ డివైడ్ అది సమయంలో కాబట్టి ఏమీ కష్టం ఏం లేదు ఆ అక్షర పరబ్రహ్మే ఈ అవ్యాకృత ఆకాశము ఓతపర్వత భావంతో గలదు నచబరాంతధృతి బ్రహ్మణ అన్యత్ర సంభవతి దీన్ని లింగం అంటారు స్పష్ట బ్రహ్మలింగము అంటారు అంటే లింగం అంటే హేతువు ఈ హేతువుని మీరు పెడితే అది ఇంకా పరబ్రహ్మతత్వం అనేది కాదు అది అది స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు మీద సంతకం పడిందా అయిపోయిందంటే పని అయిపోయిందంటే ఎవరి సంతకం అది రాష్ట్రపతి సంతకం రాష్ట్రపతి లేకపోతే సూపరింటెండెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ రాష్ట్రపతి కదా ఇంకా ఆ రాష్ట్రపతి తప్ప మరేడీ కాదు సరిగ్గా అదేవిధంగా పృథ్వీ మొదలుకొని ఆకాశము వరకు ఏ అవ్యాకృత ఆకాశము ఎందుకలదో ఆ వ్యాకృత ఆకాశము దేని ఎందు ఓతప్రోతభావంతో ఉన్నది అంటే ఇంకా అది పరబ్రహ్మ తప్ప మరేది కాదు అది స్పష్ట బ్రహ్మలింగము అంట సుస్పష్టంగా తెలుస్తూ ఉండే బ్రహ్మను బోధించే హేతు కాబట్టి అసలు డౌటే లేదు పరబ్రహ్మయే ఇక్కడ అక్షర శబ్దము చేత చెప్పబడుతున్నది ఎందుకంటే అంబరాంతధృతి ఆకాశము వరకు నిలబెట్టుట అనేది పరబ్రహ్మ ఎందు తప్ప ఇతరమునందు సంభవము కాదు తస్మాత్ అయితే మరి పరబ్రహ్మ అక్షరం అని ఎందుకన్నారుహో వాక్యం ఉంది మధ్యలో ఎదపీ ఓంకార ఏదం సర్వం ఇది తదీ బ్రహ్మ ప్రతిపత్తి సాధనవాత్ స్త్యర్థం ద్రష్టవ్యం మరి మధ్యలో ఉపనిషత్తులోనే చెప్పారండి ఇదంతా ఓం కాకమే అని చెప్పి అది స్థుతి అండి స్థుతి అంటే ఓం మీరు ఓం అని ఉచ్చరించారనుకోండి ఏమవుతుంది ఒక్కసారిగా మనస్సు ఆ అనంత ఆకాశంలో విలీనమైపోతుంది ఓం అనగానే నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం ఏమిటి మనస్సు వెళ్ళి ఓంకారము అనే సాధనంతో ఓంకారాన్ని బాణంతో పోల్చారు బాణం వెళ్ళి లక్ష్యంలో విలీనమైపోతుంది ప్రణవో ధనుశరోహ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యము చీట సో ఆత్మ మనస్సు మనస్సు బాణం ప్రణవో ఓంకారము ప్రణవము అంటే ఓంకారము సో ఓం అనే ధనుస్సుకెక్కించి ఈ మనస్సుని మీరు అనంత ఆకాశంలో ప్రవేశపెట్టేస్తారు అది ఓం అప్పుడు మనస్సు వెళ్ళి అనంత ఆకాశంలో ప్రవేశించేస్తుంది అంటే అనంతకాశమే అయిపోతుంది ఇంకా మనస్సే ఉండదు ఆ రకంగా ఆ అనంత ఆకాశము దారి తీస్తోంది కనుక ఓం కూడా అనంత ఆకాశము వంటిదే అని స్థుతి ఇది సెక్రటరీని కలవడానికి వెళ్ళారు సెక్రటేరీట్ ఏదో పని ఉంది అక్కడ సెక్రటరీ పిఏ ఉన్నాడు ఆయన ఇగో వీరి సెక్రటరీ పిఏ అండి కాదు నేను సెక్రటరీ ఈయనే సెక్రటరీ అండి కలవండి వీరిని అని చెప్తాను అలాగ ఏం కాలం అలాగే పరబ్రహ్మ కావాలంటే ఓం ఉచ్చరించండి కాదు పరబ్రహ్మ పర ఇదేనాయా పరబ్రహ్మ ఉచ్చరించు అని స్థుతి కోసం అలా చెప్పారు తప్ప పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళే సాధనమే కానీ ఇదే పరబ్రహ్మ కాదు మరి పరబ్రహ్మని చెప్పారే స్థుతి సత్యనారాయణ ప్రసాదం తింటే ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు కలుగును అని ఎందుకు చెప్పారు స్థుతి దీనికి స్థుతి అర్థవాదం అంటే ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం అంత గొప్పగా మీరు స్వీకరించాలి దాన్ని అంతలాగా మీరు సంపాదించే ప్రయత్నం చేయాలి ఆ వ్రతం అంత శ్రేష్టము దాంట్లో ఇచ్చిన ప్రసాదము వ్రతంలో అంగము కనుక దానికి అంతటి పవిత్రత కాలదు అనే అభిప్రాయం స్థుతి అంతేగాని ఆ ప్రసాదం వల్ల రోజు ఎవరిలో పెట్టినప్పుడు సత్యనారాయణ ప్రసాదం తినేస్తుంటే ఇంకా మీరు పుణ్యం చేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు ధర్మం చేయక్కర్లేదు మీరేమో లంతాలు పుచ్చేసుకోవచ్చు ఏం చేసినా కూడా సత్యనారాయణ స్వామిని ఎందుకు స్వర్గానికి పట్టుకుపోతాడు అని అర్థం లానికి ఎవరు చెప్పాడండి స్థుతి కాబట్టి ఇంకా లడ్డూలు అలా తినేస్తూ ఉంటే మేము వచ్చేస్తామని ఏమీ రాదు ఇట్ నాట్ అబౌట్ ఈటింగ్ లడ్డూస్ people should understand. It is not about eating laddus. Then it is about what? It is about living a, a pure and clean life. Laddus is not about eating laddus. That sound is not about that sound. That sound is not about that sound. ఇక్కడ సాక్షాత్తుగా అంబరాంత ధృతి చేసేది పరబ్రహ్మ కాబట్టి ఓంకారం అని స్మృతి కోసం చెప్పింది అడ్డుపెట్టి ఇక్కడ అక్షరము అంటే ఓంకారము అనడానికి వీలు లేదు తస్మాత్ మరి అసలు అక్షరము అంటే రూఢి ఓంకారము అనే శబ్దము పరబ్రహ్మకి ఈ పేరే ఎందుకు పెట్టారు నక్షరతీ అది ఒక విగ్రహవాక్యం క్షీణించేది కాదు అని ఒక విగ్రహవాక్యం ఇంకోటి అనుకోని విగ్రహవాక్యం ఇంకోటి వచ్చింది నేను అక్కడ రాలేదు ఇక్కడ చెప్పారు భాష్యక అశ్ను ఇది అక్షరం అశ్ నుతే అక్షరం అది ఎలా వచ్చిందని నేను చూశాను ధాతు అశ్ృను అన్నది శ్ణు ప్రత్యయం అచిష్ణు ధాతు భృవా అశ్ను అది చిత్ అది నువ్వు ధాతువు అశ్యు ఈ అశ్యులో మరి షా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ష్యూ ఉంది కదా ష్యూ షా అవుతుంది భ్రష్భ్రస్ జాం షహా షఢో కస్సి షాకి కావస్తుంది అలా వచ్చింది అశ్ నుతే అక్షరం అని విగ్రహవాక్యం నక్షరతి ఇది అక్షరం అశ్ నుతే అశ్ృుతే అంటే వ్యాప్నోతి వ్యాపించేది సర్వమును వ్యాపించి ఉన్నది అనే అర్థంలో అంటే వ్యాపకము అనే అర్థంలో ఎందుకంటే పృథివీ జలము కాదు జలము పృథివీ కాదు కానీ పృథివీ జలము రెండింటినీ వ్యాపించి ఉన్నది పరమాత్మ అలాగే ప్రతిదీ కూడా భూతము భవిష్యత్తు వర్తమానము మూడింటి వ్యాపించి ఉన్నది చైతన్యం భూతం భవిష్యత్తు కాదు భవిష్యత్తు వర్తమానం కాదు కానీ మూడింటిని వ్యాపించి ఉన్నది చైతన్యం ఎప్పుడు కూడా వేదాంతులు అంటే వేదాంతులకి నెక్లెస్కి కడియానికి తేడా తెలియదు అన్నాడు ఎవడం నేను మొట్టికే వేసినంత పని చేశాను ఇప్పుడు అంటే ఇంకెప్పుడు వాళ్ళు ఇంకా వేదాంతులు అంధులు కాదుగా నెక్లెస్కి కడియానికి తేడా తెలీదా నెక్లెస్ మెల్ల పెట్టుకుంటారు కడియం చేతికి పెట్టుకుంటారు ఇది తెలియదా మాకు మరి నువ్వు ఏమిటైవ ఏకం అంటావు కదా నెక్లెస్ కడియము నెక్లెస్ కడియములుగా భిన్నములు అయినప్పటికీ బంగారమునందు ఐక్యము చెందును బంగారం ఒకటి అంటావా కాదంటవా బంగారం కూడా వేరు వేరే అంటావా నెక్లెస్ కడియము వేరు కదా బంగారం కూడా వేరే ఎల్లవాడిని ఐదు చేయాలి వాళ్ళు ఏం చేయాలండి అదే ఎవ జాయిన్ చేయాలి ఏం చేస్తారు అండి కాబట్టి నెక్లెస్కి కడియానికి తేడా తెలియదని అనుకోకూడదు చాలా తెలుస్తుంది ఆ రెండింటినీ వ్యాపించి ఉండేది బంగారం అష్టమకే తర్వాత ఇంకొకటి నెక్లెస్ నుంచి కడియం పుట్టింది అనుకోవడం తప్పు నెక్లెస్ నుంచి కడియం పుట్టదు దేని నుంచి పుడుతుంది కడియం బంగారం నుంచి పుడుతుంది నెక్లెస్ కూడా బంగారం నుంచే పుడుతుంది కాదండి నేను కరిగించి కడియం చేయించుకొని ఉన్నాం అయినా కూడా బంగారం కార్యము ఇంకొక కార్యానికి కారణంగా ప్రతిపాదించకూడదు అల్టిమేట్ కారణంగా ప్రతిపాదించకూడదు ఏదో ఇంటర్నల్గా ఏదో ఉన్నా ప్రతీదీ బంగారం నుంచే పుడుతుంది అలాగే ప్రతీది కూడా పరమాత్మ నుంచే పుడుతుంది చాలామంది పుట్టించి తెలుసుకోరు ఇప్పుడు శంకరులు చక్కగా చెప్తారు పరమాత్మ నుండి ఆకాశం పుట్టింది ఓకే ఆకాశం నుంచి వాయువు పుట్టింది నో రాంగ్ మరి ఏమిటి ఆకాశరూపంగా ఉన్న పరమాత్మ నుండి వాయు బుద్ధి వాయురూపంగా ఉన్న పరమాత్మ నుండి అగ్ని బుద్ధి అది పద్ధతి అంతే తప్ప మళ్ళీ వికారములు మళ్ళీ వీటిల్లో వీటికి ఒకే ఒక కారణం అల్టిమేట్ కాజ్ ఈజ్ ఈశ్వర మంచిది ఇది నిత్యత్వ వ్యాపిత్వాభ్యాం అక్షరం పరమేవ బ్రహ్మ రెండు హేతువులు నా క్షరతి అనడం చేత నిత్యము వికారము లేనిది నశించేది కాదు నిత్యం అశ్నుతే అనడం చేత వ్యాపి ఈ రెండు కారణముల చేత అక్షర శబ్దవాచ్యము పరబ్రహ్మయే కానీ ఓంకారమనే అక్షరము కాదు మరి ఓంకారమనే అక్షరము కూడా అంతా అదే కదా అంటే స్తు స్తోత్రం చేశారు స్తోత్రం మంచి స్తోత్రం మన ఓంకారమును తక్కువ చేసి మాట్లాడడం కాదు ఓంకారం సింబల్ అది ఇట్స్ ఏ సింబల్ ఓంకారం ముఖం అవుతుంది ప్రతీక సింబల్ అవుతుంది సింబల్ దేనికి సింబల్ అండి నీకేది కావాలి మాకు నిర్గుణ పరబ్రహ్మ దానికి సింబల్ కాదు నిర్గుణానికి కంగారు లేదని మేము సోగుణ పరబ్రహ్మ ద్వైతంలో ఈశ్వరుని కొంచెం పూజించాలనుకుంటున్నాం అప్పుడు కూడా ఓమే సింబల్ సింబల్ యో యదిచ్చతి తస్యత్ ఏతదాలబనం శ్రేష్టం ఏతదాలబనం పరం ఏతదాలబనం జ్ఞావా యో ఎదిచ్చతి తస్యత్పనిషత్తులు వస్తుంది కాబట్టి ఓంకారం చాలా గొప్పది దాని స్థుతి కానీ ఇక్కడ చెప్పిన అక్షరం మటుకు ఓంకారము కాదు పరమాత్మయే ఎనిమిదో శంక సేతత్తి అంటే అర్థమేటో తెలుసిన సరే బాగానే ఉంది సరే బాగానే ఉందని నాకు అంటే అర్థం ఏంటండి ఇంకోటి ఏదో లేవ తీసుకున్నాడని అభిప్రాయం కార్య కారణాధీన అంబరాంతధృతి అభ్యుపగమ్య ప్రధాన కారణవాదిన అయముపద్య ఓకే ఒప్పుకున్నామండి అక్షరం అంటే ఓం అనే అక్షరం కాదు లెటర్ కాదు ఒప్పేసుకున్నాం ఏదైతే ఆకా పృథివీ నుండే ఆకాశం వరకు ఉండే జగత్తునకు కారణము అది ఎందుకని కార్యమును నిలబెట్టేది కారణమే గనుక అనికదా మీరు చెప్పారు బాగుంది మీ ఆర్గ్యుమెంట్ బాగుంది కానీ ఆ కారణము మీరన్న పరబ్రహ్మ కానక్కర్లేదు మా ప్రధానం కూడా కావచ్చు అని సాంఖ్యుల యొక్క పూర్వపక్షం మొత్తం బ్రహ్మసూత్రం అంతా సాంఖ్య నిరాకరణం ఉంటుంది మొత్తం బ్రహ్మసూత్రం అంతా ఇలాగే ఉంటుంది మీరు దీని స్టాండర్డ్ ప్రొసీజర్ కొన్నాయి కొన్నాయి ఇవి పడికట్టు అంటే థంబ్రూల్స్ అంటారు బ్రహ్మసూత్రం అంటే సాంఖ్య ప్రధానంగా ఉంటుంది అంటే జడం నుంచి సర్వం పుట్టిందంటాడు సాంక్షుడు జడం నుంచి పుట్టిందంటాడు ఆధునిక కాలంలో సైంటిస్టులు కూడా అలాగే మాట్లాడతారు కూడా ఒక లెవెల్లో అలా మాట్లాడతారు జడల్ నుంచి పుట్టింది సర్వము కూడా ఇప్పుడు కంప్యూటర్ ఉంది దేని నుంచి పుట్టిన కంప్యూటర్ చైతన్యం నుంచి పుట్టిందా జడ నుంచి పుట్టిందా సైన్స్ వాడిని అడిగితే ఏం చెప్తారు జడం నుంచి పుట్టిందంటారు జడ నుంచి ఎలా పుడుతుంది చైతన్యం లేదా జడం నుంచి కంప్యూటర్ పుడుతుందండి పుట్టదు కదా సిరికాల నుంచి పుట్టింది అంటాడు సిరికాలలో ఈ లక్షణం ఉందని చైతన్యం లేనిదే ఎలా పుడుతుందండి సర్వము చైతన్యం నుంచి పుడుతుంది అది వేదాంతం సర్వము జడల నుంచి పుడుతుంది అంటే తనని పక్కన పెట్టేస్తుంది అబ్జర్వర్ ఉన్నాడే వీడిని పక్కన పెట్టాయి ఈ ఇల్లు నుంచి పుట్టింది ఇటకల నుంచేను సిమెంట్ నుంచి పుట్టింది పొరబడ్డాడు ఇటకల నుంచి సిమెంట్ నుంచి పుట్ల ఇక్కడ గవర్నమెంట్ పోరం పోక్కల ఉంటే దాన్ని పట్టేసి లంచాలు ఇచ్చేసి పర్మిషన్లన్నీ తెచ్చేసి నిలబెట్టిన వాడు చేతనుడు ఉన్నాడు అక్కడి నుంచి పుట్టింది ఇటకల నుంచి సిమెంట్ నుంచి ఓట్లే మీరు వచ్చిపోతున్నారు కరెక్టే కదా పిల్లండి ఇక్కడ ఇక్కడంటే ఇక్కడ కాదు జనరల్గా చెప్పారు లేదు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎక్కడి నుంచి పుట్టింది వెళ్తే బుజుగ్గన్ ఉంది దుబాయ్లో ఎక్కడి నుంచి పుట్టింది ఇటకల నుంచి సిమెంట్ నుంచి పుట్టింది అది ఆయన కూడా ఒక షేక్ ఉన్నాడు ఆయనకి ఆకాశం అంతా అంబిషన్ ఆయనకి అక్కడి నుంచి పుట్టింది అది చైతన్యం నుంచి పుట్టింది ఏదైనా కాబట్టి చేతన కారణవాదులు వేదాంతులు వాడు ఆ చైతన్యాన్ని పక్కన పెట్టేస్తారు పెట్టేసి ఈ బుజుర్గ ఎక్కడి నుంచి పుట్టింది జర్మనీ నుంచి గ్లాస్ పెయిన్స్ వచ్చాయి రష్యా నుంచి ఇనుము వచ్చింది అలా ఈ సాంఖ్యవాదులు అల్లటి వాళ్ళు వాడికి ఎంతసేపు ఓ ప్రధానం అన్నది ఒకటి ఉంది వాళ్ళకి అది నుంచి దానికే ప్రధానం అని పేరు పెట్టేశారు ప్రధానమంత్రి అన్నట్టుగా అది ప్రధానము అది ఏమిటయా అంటే ఏముంది దాని నుంచే జగత్వం తప్పింది అది ఎలా ఉంటుంది కారణం ఎలా ఉంటుందో ఎవరు చెప్తాడు నువ్వు చెప్పు మర్రి ఎలా ఉందో చెప్పగలవు కానీ దాని బీజం ఎలా ఉందో చెప్పు చూస్తా చెప్పడం కష్టం కాబట్టి మేము చెప్పక్క నువ్వు చెప్పకపోతే మేము మాత్రం ఎందుకు చెప్పాలి దానికి ప్రధానం అని పేరు అది జడము అది ఎందుకు జడ ఎందుకు అవ్వాలి జడం నుంచే జడం పుడుతుంది జడ జగత్ జడ నిజం ఉంటుంది కాబట్టి అది జడము కాబట్టి ఆ పృథివి నుంచి ఆకాశం వరకు నిలబెట్టుట ఏది నిలబెడుతుంది కారణము నిలబెడుతుంది కార్య జగత్తుని ఆ కారణము మన కాబట్టి అంబరాంత విధృతే అనే హేతు ప్రధానానికి కూడా చక్కగా అన్వయిస్తుంది కనుక అక్షరము ప్రధానం కథం అంబరాంత ధృతే బ్రహ్మత్వ ప్రతిపత్తి ప్రతిపత్తి అంటే తెలియట అంబరాంత ధృతేహర్ ఉంది కాబట్టి అది పరబ్రహ్మ ఆహో పరబ్రహ్మని తెలిసిపోతోంది ఎలా తెలిసింది అంబరాంత ధృతేహర్ ఉంటే అది మా ప్రధానం కూడా కావచ్చు ఓంకారం కాదు సరే ఒప్పుకున్నాం మా ప్రధానం కూడా కావచ్చు బ్రహ్మే కావాలనే రూలేమీ లేదు అత ఉత్తరం పఠతి దీని మీద బాదరాయణాచార్యులు ఉత్తరమును పఠిస్తున్నారు ఉత్తరంతో సమాధానము చెప్తున్నారు సా చె ప్రశాసనాత్ సా అంటే స్త్రీలింగ శబ్దం కదా అంబరాంతధృతి అది స్త్రీలింగ శబ్దం మతి లాగా ధృతేహనుందే సా అంటే బ్రహ్మను కూడదు ఆ అంబరాంతధృతి అంటే పృథివీ నుంచి ఆకాశము వరకు నిలబెట్టుట జగత్తును నిలబెట్టుట అది అది ఎవరి వల్ల అవుతోంది ప్రశాసనము వల్ల అవుతోంది ప్రశాసనము సర్వమును శాసించే చేతనతత్వము దానివల్ల అవుతోంది అని మంత్రం చెప్తోంది అక్కడ స్పష్టంగా ఆ మంత్రం ఇంకా మనకి రాలేదు అక్షర బ్రాహ్మణులలో నేను ఏమైనా ఎంత రేపు బుధవారం నాడే వచ్చేస్తుంది ఇంకే వచ్చిందనుకొని ప్రొసీడ్ అయిపోండి సాచ అంబరాంత ధృతి పరమేశ్వరస్యవ కర్మ ఏముండ ఆకాశం నుంచి పృథివీ వరకు ఉండే ఈ జగత్తునంతా నిలబెట్టేది పరమేశ్వరుడు పరమేశ్వరుడు నిలబెడుతున్నాడు తప్ప ఎనర్జీ నిలబెడుతోంది లేకపోతే గ్రావిటేషన్ నిలబెడుతుంది అని అలాగే దాన్ని మీరు జడం కింద మీరు ఘోషించవద్దు కాదండి జడము ఎనర్జీ జడమే ఎనర్జీ జడమే ఒప్పుకున్నాం కానీ ఆ ఎనర్జీని నిలబెట్టేది పరమాత్మ ఈశ్వరవాదులు కదా వేదాంతులు అంటే ఈశ్వరవాదులు జడవాదులు కాదు జడ కారణవాదులు చేతన కారణవాదులు పెద్ద డివిషన్ మొత్తం నాస్తికులు అందరూ జడ కారణవాదులే ఎవరెవరో చెప్పంటారా మీకు నయ్యాయికులు వాళ్ళు ఆస్తికులే కానీ పరమాణు కారణవాదులు నాస్తికులు ఆస్తికుల్లో కూడా సాంఖ్యులు ప్రధాన జడ కారణవాదులు మోడర్న్ సైంటిస్ట్ ప్రై బిగ్ బ్యాంగ్ నుంచి వచ్చింది జడ కారణవాదులు తర్వాత జైని జైన్స్ పుత్గలములు అనే ఆటమ్స్కి వాళ్ళు పుత్గలములు అని దాని నుంచి వచ్చింది తర్వాత అటామిక్ పీపుల్ యాటమ్స్ నుంచి వచ్చింది మోడర్న్ అటామిక్ పీపుల్ పూర్వకాలము తార్కికులందరూ వైశేషకులు వాళ్ళు యాటమ్స్ నుంచి వచ్చిందన్నారు వాళ్ళు జడ కారణవాదులే ఉపాదాన కారణం జడమని చెప్తారు ఉపాదాన కారణం నిమిత్త కారణం కాదు ఉపాదాన కారణం జడమని చెప్తారు శూన్యవాదులు శూన్యం కూడా జడమే తర్వాత క్షణిక విజ్ఞానవాదులు క్షణిక విజ్ఞానం కూడా జడమే బ్లీప్ బ్లీబ్ కాన్షియస్నెస్ అది కూడా జడంగానే వాళ్ళు స్వీకరిస్తారు తర్వాత ఈ రకంగా వీళ్ళందరూ జ నాస్తికులు మార్క్సిస్టులు వీళ్ళందరూ జడ కారణవాళ్ళు వేదాంతులు చేతన కారణవాళ్ళు వేదాంతులు ఒక్కరే ఇంకెవరూ లేరు వీళ్ళొక్కలే ఏ కారణం కారణం ఉపాదాన నిమిత్త కారణం కాదు ఉపాదాన కారణము జగత్తునకు ఉపాదానము పరమాత్మ చైతన్యము అని చెప్పేవాళ్ళు వేదాం చాలా విలక్షణమైన ప్రముక్తి అది ఈ పని నిలబెట్టుట అనే పని పరమేశ్వరుడు చేసే పనే అయితే నిలబెట్టడం అంటే అలా పట్టుకుని నిలబెట్టడం కాదు నగలనన్నిటినీ బంగారము నిలబెట్టినట్టుగా అలా నిలబెట్టడం ఉపాదాన రూపమై నిలబెట్టుట అంతేకాని అలా హెచ్్యులస్ నెట్టిమే పెట్టుకున్నాడు పురుషున విన్నా ఎప్పుడైనా చూశారా బొమ్మ సెర్క్యూలస్ ఏం చేశాడు ఆ పృథ్వీని బుధాడు అలా అలా నిలబెట్టాడు అనుకునేరు అలా కాదు చేతన కారణము ఉపాదాన రూపంగా పోల్లండి మంచిది అదంతా కవర్ అయిన పాయింటే కాబట్టి ఈ అంబరము వరకు నిలబెట్టుట అనే పని పరమేశ్వరుని యొక్క పని మాత్రమే తస్మాత్ అంటే భక్తి అంటారు జ్ఞానము భక్తి అంటారు ఇది భక్తి అనేది